జీవితం రచయిత బాలగంగాధర తిలక్ చేత్తో లెదర్ సూట్ కేసు పట్టుకుని ప్లాట్ఫారం మీద అటు ఇటు తిరుగుతున్నాడు వెంకట్రావు అతనికి వెనక్కి నుంచి ఎవరో పిలిచినట్లయింది తిరిగి చూశాడు కుటుంబయ్య గారు ఏముండ కుటుంబ గారు ఇలా వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు కుటుంబయ్య పక్కన మెరుస్తో నుంచి పద్దెనిమిది అమ్మాయిని చూసి తిరిగి కుటుంబయ్య పెళ్లి చేసుకోలేదు కదా రావాచర్యం గమనించి కుటుంబ ఇలా అన్నాడు దీన్ని మర్చిపోయేటోయ్ అవునులే మనం ఆరేళ్ళు అయింది కలుసుకుని చిన్నతనంలో ఇద్దరు ఆడుకునేవారు కూడాను ఇంతకీ ఎవరో చెప్పలేదు రావుకి ఆ అమ్మాయి నవ్వుతూ మీరు గుర్తించలేనంతగా మారిపోయిన రావు గారు అంది ఏమన్నాలో తెలియక డెలికేట్గా ఫీల్ అయ్యాడు వెంకట్రావు అమ్మాయి చదువుకుంటోంది ఈ ఏడాది బిఏ జూనియర్ అయింది సంగీతంలోనూ పెయింటింగ్లోనూ అభిరుచి ఉంది అయితే ఇంజనీర్ పరీక్ష పాసే అప్పుడే ఉద్యోగంలో కూడా ప్రవేశించేవాటి ఇలా ఎక్కడికి కాకినాడైనా సగం వరకు మేము వస్తాంలే చాలా ఆనందంగా ఉంది ఆయన నేను చూడడం తెలివైనవాడు ఎంతకీ అన్నట్టు అమ్మాయి వాళ్ళ అమ్మ మన ఇంట్లోనే ఉంటున్నారు ఓహో తెలియదు కాబోలు అమ్మాయి ఫాదర్ పోయాడని నాకు జవసత్వాలు తగ్గినాయి ప్రాక్టీసు లేదు మరొకటి లేదు పొడి దగ్గర వచ్చి కుటుంబ గారి వాక్ ప్రవాహాన్ని అడ్డువేసింది ప్రక్కనే ఆ అమ్మాయి చిరునవ్వుతో నించు ఎందుకే మరో తెలియ తెగ పడుతున్నాడు రావు తప్పనిసరిగా చిరునవ్వు తెప్పించుకుని అన్నాడు దూరంగా పగల్ జమ్ముకుంటూ వస్తున్న రైలును చూస్తున్న ఆమె విలాస సంపదను చూసి భ్రమం చెందాడు రైలు వేగంగా వెళుతోంది గాలికి ఎగిరే ముంగులని పైకి తోసుకుంటూ ఆకర్షించే అందమైన నవ్వుతూ రావుతో మాట్లాడుతోంది నాకు సంగీతం పెయింటింగ్ అన్న చాలా ఇష్టం అండి నేను చిత్రించిన సంధ్యాసుందరి క్రితం నెల ఫలానా ఒత్తిడిలో పడింది చూసారా జీవితాన్ని ఏదో కొంత ఉపయోగకరం చేద్దామని కోరిక సంగీతం అన్నారా అబ్బా అనుకున్నంత ప్రవీణ సంపాదించలేదండి మంచి గాలి వేస్తోంది హాయిగా ఉంది కదండి ఆమె ఉత్సాహం అమాయకత్వం వెంకట్రావును బాగా టచ్ చేసినాయి ఆమె నవ్వుతున్నంత సేవ తెలియకుండా తాను నవ్వాడు కుటుంబయ్య కొనుక్కుపాట్లు పడుతూ ఉలిక్కి పళ్ళేచ్చి స్టేషన్ వచ్చిందా అన్నాడు అప్పుడే ఏం స్టేషను అందా కుటుంబయ్య దగ్గుదగ్గి ఉపన్యాసానికి సూచనగా ఉపన్యాసం మొదలెట్టాడు ఎప్పుడైనా వస్తుండీ మా ఊరు మా వంతెన రిపేర్ చేయిస్తామంటున్నారు మా ఊరు నీ జ్యూరిశిక్షన్ కిందికి వస్తుందా వెధవ ఊరు దోమలు ఎక్కువ అన్నట్టు మీ ఊళ్ళోనూ దోమలున్నాయా మున్సిపాలిటీ ఏం శ్రద్ధ తీసుకోదు కదా నాకు ఇప్పిస్తే చైర్మన్ పని రావు ఈనాటికి నేను కోర్టుకు వెళితే ఒక్కలాయరు ఎదురు వాదించలేనుకో మేము ఇప్పుడు వాళ్ళం ఊళ్ళు బియ్యలము అమ్మాయి చదువులా ఫ్యాషన్లా అమ్మాయి వేణ మహా చక్కగా భోజనం అవగానే అమ్మాయి పాట వింటేనే కానీ నిద్రపడుతుంది కదా అసలు ఆరోగ్యమే పోయిందిలే డాక్టర్ని మంచి టానికి ఇమ్మనాలి ఒక విషయం నుంచి మరొక దాంట్లోకి దూకుతున్న ముసలి పిల్లలు ఉపన్యాసాన్ని ఓహో అలాగా అంటూ కరెదాకా విన్నాడు వెంకట్రావు చివరికి స్టేషన్ వచ్చింది కుటుంబయ్య ఆమె లేచాడు నేను వెళ్ళి వస్తానండి మీరింకా నన్ను గుర్తుపట్టలేదు అంటూ ఫక్కు నవ్వింది ఫీల్ అయ్యాడు వెంకట్రావు గుడ్ ఈవివెనింగ్ నేను నిర్మల్ని అంటే ఆమె కుటుంబ్యతో రైలు దిగి మాయమైపోయింది నిర్మల కుటుంబయ్య మేనకోడలు నిర్మల ఎంత మనిషి అయింది ఎంత అందమైనది ఆరేళ్లలో ఎంతగా ఎదిగింది గుబురుగా పెరిగిన మొగలవనంలాగా ఆ నవ్వు కళ్ళల్లో ఆ తెలివితేటలు తను మర్చిపోగల ఇలా ఆలోచించుకుంటూ తలెత్తాడు ఎదురుగా ఒక కోమటి విధవా కూర్చున్నారు హలో బ్రహ్మచారి అని పలకరించాడు శంకరం వెంకట్రావుని బ్రహ్మచారి అనే పదం గాలిలో మిలికిలు తిరిగి ములుకులా గుర్చుకుంది రావు హృదయంలో నుంచి వస్తుంటే పైపెత్తి శంకరం ఇలా అన్నాడు ప్రేమ ప్రేమ లేని బ్రతకేమిటే ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళగానే నవ్వుతో ఎదురే ఆదరించి ఆ జీవితం నరకం ప్రేమలో ఎంత హాయి ఎంత ఆనందం ఎంత చైతన్యం ఉందరా నిజమే తను ఎవరినైనా ప్రేమించాడా తనకి వివాహం అనే వయసు దాటిపోయిందేమో కూడా ఆ ప్రేమానుభవం ఎలా ఉంటుంది హల్కయిన మొపాస సింక్లారు మొదలైన వాళ్ళని వాళ్ళు చదివాడు అంతే ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఇంత ఆకర్షణ ఇంత రొమాన్స్ దేవుడు ఎందుకు పెట్టాడు హత్య త్యాగం ఆనందం చివరికి జీవితం ప్రేమ కోసమా అంత ముఖ్యమా ప్రేమ తన జీవితం చాలా విచిత్రమైంది కాలేజీలో చేరిన రెండేళ్లలో తల్లి తండ్రి చనిపోయారు అప్పు మాత్రం మిగిలిన చదువు మానే సేన ఒకరేనో చేద్దామంటే మేనత్తా ఆ మేనత్తి ఇంటికి తను ఎప్పుడూ వెళ్ళలేదు ఆవిడే ఒకటి రెండు సార్లు తన ఇంటికి వచ్చింది చచ్చిపోతూ పాతికెకరాలు తనకు రాసిచ్చింది అదృష్టం కాకపోతే పరీక్ష పాస్ అవ్వగానే వంద ఉద్యోగం రావడం ఏమిటి పై అధికారులు చే మెప్పు పొందడం ఏమిటి అన్నిటికన్నా రైల్లో ఆమెని నిర్మలం కలుసుకోవడం ఏమిటి నెలాళ్ళు అమ్మాయిని చూసి అప్పటి నుంచి మనసు సదోవిధంగా అయిపోయింది ఇలా ఆలోచించుకుంటూ తన బంగ్ళాలోకి వెళ్ళి కూర్చున్నాడు నౌకరు వచ్చి అతను బూటు విప్పి రోజుగానే మాట ఇవాళ అన్నాడు బాబుగారు అలసిపోయారు రాత్రి పడుకోబోయే ముందు కన్నగిన ఇలా అడిగాడు ఒరే ప్రేమంటే ఏమిటో తెలుసుండరా చాలా అనుభవం ఉన్నవాడిలా చిరునవ్వు నల్లని పెదవుల మీదకి రప్పించి ఆడదాని మీద మనసు అన్నాడు వాడు మరి శబ్దరత్నాకరంలో ఏమి రాశారో ఉదయం అయితే డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు వెంకట్రావు కారాగించప్పుడే వెంకట్రావు వీధిలోకి ఒక గింతేశాడు కార్లోంచి డిస్ట్రిక్ట్ ఇంజనీర్ రాఘవరావు దిగాడు వినయంగా ఆయన్ని ఆహ్వానించాడు రావు నీ శ్రద్ధ తెలివితేటలో మెచ్చుకోదగిన పోయి నేను నీ విషయంలో ప్రత్యేకంగా ఆదరణ చూపిస్తాను అని కాంప్లిమెంట్ ఇచ్చాడు రాఘవరావు మీసాల తాటి నుంచి నర్సాపురం అంతని రిపేర్ చేయించాలి నీకే ఆ పనిద్దామనుకుంటున్నాను నువ్వు అనుభవం సంపాదించాలి కంట్రాక్టర్లకు లొంగిపోకూడదు సునీ అన్నట్టు మీ పేటలో సీతమ్మ మాంచిన పోయిస్తుంది కదా రెండు వీసులు మనకు పంపించు అని పరిస్థితి ఇపోయాడు వెంకటరావు అతన్ని వారించి ఎంత మాట తర్వాత ఇద్దరుగానేండి సాయంత్రానికి పంపిస్తాను నయ్యి అన్నాడు ఆయన సాగ మహానందంతో కుర్చీలో ఒక గెంతేసి కూర్చున్నాడు హెక బంగ్లా అనే పాటను వెయ్యి వరుసల్లో పాడుతూ గరిచుట్టూ తిరిగాడు చాలా శాంతంగా నెమ్మదిగా ఉండే యజమానికి విరిదే ఆవేశం తెలియక బాబుగారు చాలా అలసిపోయారు అన్నాడు కన్నయ్య వారం రోజుల్లో ఆర్డర్ వచ్చింది హోల్డాలు పెట్టే కన్నయ్య తోటరాగా నర్సాపురం బయలుదేరాడు రావు నర్సాపురం వచ్చి రెండు రోజులైనా కుటుంబయ్య గారింటికి వెళ్లేందుకు తీరిగి లేకపోయింది రావుకి అందుకని కుటుంబయ్య గారే వచ్చి రావుని ఆహ్వానించి తీసుకువెళ్ళాడు కుటుంబయ్య చెల్లెలు చాలా ఆదరించింది రావుని కన్నయ్య నిర్మల్ కేసి రావు చూసి చిలక గోరింకల్లా ఉన్నారు అనుకున్నాడు నిర్మల్ తన వైపు తిరిగి మాట్లాడినప్పుడల్లా చొక్కా నలిగిపోయిందేమని జుట్టు చెదిరిపోయిందేమో అనుమానంతో బాధపడి ఒంటరిగా అద్దంలో చూసుకుని సంతృప్తి రావు భోజనాలు ఆయా కుటుంబ నిర్మలను పాడమన్నాడు ఇంజనీర్ గారు వింటారు పాడవే అంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ కుటుంబ చెల్లుడు అందమైంది చదువుకున్నది భర్తపోయినప్పటి నుంచి అన్నగారి వద్దనే ఉంటుంది అచ్చంగా తల్లిపోలిక నిర్మల అనుకున్నాడు రావు నిర్మల వీణను సున్నితంగా సుకుమారంగా మీడుతూ కోకిలి గొంతుతో పాడుతుంటే మరో ప్రపంచంలోకి ఆమె కళ్ళ కదలిక పెదవుల వంపు నాజుకైన దేహము అతనికి సౌందర్య రేఖగా అలేఖ్యంగా కనపడింది అమ్మాయిని రేడియోకి రమ్మన్నారు బహుశా ముందు నెలలో ప్రోగ్రామ్ ఉంటుంది అందు లక్ష్మమ్మ ఎలా ఉంది పాట అంది వేణ క్రింద పెట్టు నిర్మల అంతవరకు ఆమె వైపే చూస్తున్న కథలు మరల్చి ఉలిక్కిపడినట్లుగా బాగుంది బాగుంది అన్నాడు లక్ష్మమ్మ తన రహస్యాన్ని గ్రహించింది ఎలా బయలుదేరిందో తెలియదు కానీ శరస్చంద్ర నవరల గురించి వాదనలోకి దిగారు రావు నిర్మల ఆ ట్రాజరీలు నాకు నచ్చవు ఊహ అంత నిర్దయగా చంపేస్తాడు అంది నిర్మల లేకపోతే పర్పస్ ఎలా నిర్మలమైన ప్రేమ ఉన్నప్పుడు అన్నాడు రావు ప్రేమ ఉంటే మాత్రం దేవదాసు లాంటి ఆవేశపరులు దేశానికి ఎందుకండి ఆడితే జీవితం ఏంటండి కళ ఉంది సంఘం ఉంది ఏదో ఒక పనిలో నిమ్మగ్నిలవాలి లేకపోతే తిని కూర్చోవాలి అందావిడ మరి అది ప్రేమట ప్రేమించి విఫలైన వాళ్ళు అవుతారేమో మరి నాకేం తెలుసు అన్నాడు రావు ఆలోచిస్తూ మీరెవరిని ప్రేమించలేదు అదేమిటండి అంటూ కిలకిల నవ్వుతూ వీణతో లోపలికి వెళ్ళిపోయింది రేమల తను ప్రేమించాడా పాతికేళ్లు వచ్చిన ఆ ప్రేమ తనకు ఒక స్వప్నభావమే కానీ వాస్తవికంగా అనుభవించాడా అందరూ ప్రేమిస్తారు తను ఒక్కడే ఇలా అయిపోయాడు ఈ సందేహాలు రావులు ఆలోచన రేపు కుటుంబ ఏర్లోనే కొనికిపాట్లు పడుతున్నాడు లక్ష్మణి తన పూర్ణయాత్ర అనుభవాలు చదువుతూ ఇలా ఇంగ్లీష్ లేకపోయినా తెలుగు పత్రికలు పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను ఆయన స్త్రీకి స్వతంత్రము విద్యా ఉండాలని నా ఉద్దేశం మా నిర్మలన్ చూసావా అన్ని చదువుతుంది వారిస్తుంది తెలుసుకుంటుంది కాలేజీలో కూడా మాట్లాడినందుట ఏదో దాని మీద ఆశపెట్టుకుని ఉన్నాను ఈ సెలవులయకు మద్రాసు వెళుతుంది ఈ ఏడాదితో దాని బియ్య పూర్తవుతుంది అంతవరకు దాన్ని పెళ్లి మాట తలపెట్టదలుచుకోలేదు కట్నాల కిట్నాలు ఏమి ఇవ్వలేము సుమి దాన్ని చూస్ చేసుకోవాల్సిందే ఆ ఈశ్వరుడు ఉన్నాడు ఆవిడ దగ్గర నుంచి సెలవు తీసుకుని అర్థమవునుభావాలు మనస్సులా కలవరపరుస్తుండగా తిన్నగాల అడ్జికి వెళ్ళాడు రావు ఇంతలోకి కాంట్రాక్టర్ చౌదరి వచ్చి వంతెన దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆలోచించేందుకు తీరికవ్వకుండా చీకటి పడ్డాకి తిరిగి వస్తుంటే చౌదరి ఆ ఊరిని గురించి విసుగుత్తికు ఊరాడు ఒక పాడుకుంపను చూపించి దాని చరిత్ర పరమార్థమో చెప్పి అన్నాడు రాత్రిలో దెయ్యాలు కొరకంచుల చేతులతో పట్టుకుని కొంపలు తిరుగుతుంటాయి ఆ మధ్య ఓ పిల్లాడు పొరుగురు నుంచి వస్తుంటే దెయ్యాలు దారి చప్పించి చంపేశాయి ఉదయానికి ఎంకలు మాత్రం మిగిల్చాయి వెంకటరావు దెయ్యాలు ఉన్నామనే నమ్మకం లేకపోయినా భయం ఎక్కువ ఆ ప్రసంగాన్ని మరొక దాంట్లోకి మార్చేశారు విద్యార్థికులకంతే దెయ్యాల నమ్మరు కానీ పిరికితనం బంగ్లాకి వెళ్ళగానే బాబుగారు అలిసిపోయారంటూ కన్నా ఎదురయ్యాడు రావు అతను పరిశీలించకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఆనందమో ఏడుపో ఏదో గుండెలో కూసుకూసలాడుతోంది తను అలవాటుపడి ఆనందించిన గది ఒంటరితనమో నిశ్శబ్దత చాలా అసహ్యంగా చెక్కాకు కలిగిస్తున్నాయి ఒక లేత పాదం ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి వెళ్ళినట్టు మించింది తనలో తెలియడానికి గొప్ప మార్పు వస్తోంది రావు లేచి ఓ పుస్తకం తీసి పేజీలు తిరిగి వస్తే అలాగే నిద్రపోయాడు ఉదయం మంచి ఉత్సాహంగా ఫీల్ అయ్యాడు డ్రెస్ వేసుకుని తిన్నగా వంతెన దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చాడు ఓ కొనుక్కు తీసి లేవగానే నిర్మల నవ్వుమోహం నెప్పితికి వచ్చింది తక్షణం టాయిలెట్ గుమ్మం దాటగానే కారులో కుటుంబయ్య లక్ష్మమ్మ నిర్మల రావయ్ అలా తోటలోకి వెళ్ళొద్దాం అన్నాడు కుటుంబయ్య రావు బెట్టుగా కొద్దిగా పనుంది కాంట్రాక్టర్ని అంటూ నరిసిగాడు అఫిషియల్ పనులు పనులు అంటారు ఏమిటండి ఎప్పుడు ఆనందించలేకటండి ఇటువంటి ఈవినింగ్స్ మీరు తప్పుకు రావాలి అంద నిర్మల చిరుకోపంతో దరస్మితాలను మిళితం చేసి ఆ పలుకుల కోసమే వేచి ఉన్నాడు ఒక్కమారుగా కారులో గంతేసి ఆమెను ముద్దెట్టుకుందామనుకున్నాడు లక్ష్మమ్మ కూడా రమ్మంది ఒక్క నిమిషంలో వాళ్ళందరూ తోటలో ఉన్నారు నారింజ బత్తాయి మామిడి చక్కని తోట ఎకరం పదిహేను వందల మూడు ఎకరాలు కొన్నానన్నాడు కుటుంబయ్య సంతృప్తితో గర్వంతో తోట చుట్టూ తిరిగి లక్ష్మంతో చోట కూలబడి తన కోర్టు అనుభవాలు చెబుతున్నాడు రావు నిర్మల ముందుకు సాగిపోయారు నాకు తోటలో తిరగాలని సరదా అంది నిర్మల నాకున్ను ఈ నా పెయింటింగ్లో సహాయం ఇక్కడ కూర్చుని వేసినవే అంటూ ఆమె తన స్వవిషయాన్ని గురించి ధారాళంగా ముచ్చటించింది రావు తన స్వవిషయాలు చెప్తూ ఇలా అన్నాడు నాకు టెన్నిస్ అంటే ప్రాణం ఓ కప్పు కూడా సంపాదించాను నాకు టెన్నిస్ ఆడేవాళ్ళంటే ఇష్టం టెన్నిస్ అంటే కోపం నిర్మల కొంటిగా రావు ఉబ్బిపోయాడు ఆ పలుకులర్థం అలా దూరంగా తాచుపాము అంతకూడే ఆలోచనలా మెలికెలు తిరుగుతూ వెళ్ళింది నిర్మల అమ్మో అంటూ రావులో ఒక గెంతేసింది రావు భయం లేదని ఆమె అతని చేతుల్లోంచి తప్పించుకుని ఏమి నాకు పాములంటే భయం ఉంది స్పర్శ వెంకటరావులో జడంగా పడి ఉన్న శక్తుల్ని చైతన్యవంతంగా చేసింది ఒక త్రిలు తన అనుగుణంలోనూ పొందాడు పచ్చని చేయలు పైరు వారి తెచ్చుకోలే మర్యాదలను ఒక మూలక త్రోసి ప్రకృతి స్వాతంత్రంలో లాక్కున్నాయి తాను ఒక ఇంజనీర్ అని ఆమె ఒక స్త్రీ అని మర్చిపోయారు నవ్వుకుంటూ శేషవ చేష్టలతో ఆడటం మొదలెట్టారు ఆ పండు ఎవరు ముందకుంటే వాళ్ళది అంటూ నిర్మల పరిగెత్తింది రావు ఆమెను అనుసరించాడు పండు రావుకే దొరికింది ఓడిపోయావు నిర్మల అన్నాడు రావు మీ పరిగెత్తగలమా అందవగరస్తో నిర్మల మీరు అబలరు అంటూ రావు ఆమెతో కలిసి తిరిగి వచ్చాడు మధ్యలో సంభాషణని పెళ్ళి దాని చరిత్రలోకి మార్చాడు ఆమె ఉద్దేశం తెలుసుకుందామని ఆమె కొన్ని శక్తుల్ని అభివృద్ధి పరుచుకుందాం అనుకున్న వాళ్ళకి పెళ్లి అవసరం కానీ ప్రతి సామాన్యుడు పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు నేనా మీరేం చేస్తారు అంటూ నవ్వుతూ సంభాషణ మార్చేసింది రేమల పెళ్లి విషయం ఆడవాళ్ళని నడకకూడదని వాళ్ళు సిగ్గుపడతారని తెలుసుకున్నాడు రావు కారు ఇంటికి వెళ్ళినట్లు జ్ఞప్తి రావుకి గదిలో సామాన్ ఇక్కడ దక్కడ అక్కడదిక్కడా వేసి చంద్రవందరు చేశాడు పావులా తీసి ఏదైనా కొనుక్కుందినరా అని కన్నాయికి ఇచ్చాడు అతని తల వేడెక్కిపోయింది అద్దంలో చూచుకుని నవ్వుకున్నాడు ఆమె ముంగుల్ని ఎర్రని పెదవుల్ని నవ్వే కళ్ళని తలుచుకున్నాడు కిటికీలోంచి ఆకాశం కేసి చూశాడు మేఘాలు దట్టంగా క్రమ్మినాయి హోరణ వర్షం వచ్చింది సముద్రపు గాలి అతని మొహానికి కొడుతోంది ఆ వర్షంలో తను నిర్మల తడిసి చలిడు ఊహుహు అనుకుంటూ ఇంటికి వస్తే అంత బాగుంటుంది అనుకున్నాడు ఎవరో ఇన్వెంట్ చేయలేని విషయం తన కనుక్కున్నాడు అది ప్రేమ ఎన్నాళ్ళకు తీయని అనుభవం పొందగలిగాడు భావి జీవితం నిర్మలతో ఎలా గడపాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు ఆ వారం రోజులు కుటుంబయ్య గారి కుటుంబంతో చాలా సరదాగా గడిపాడు లక్ష్మమ్మ తనకి రోజు కన్నా ఎక్కువ ఆదరణ చూపింది ఇంకా నిర్మల రోజు పాటలు పాడేది కబుర్లు చెప్పేది విద్యావతి ఉత్సాహవంతురాలు తనకు అన్ని విధాలా సరిపోయిన యువతి ఆమెను తప్పక వివాహం చేసుకోదలిచాడు కానీ లక్ష్మణ్మ బియ్య అయితే కానీ నిర్మలకి పెళ్లి చేయదలుచుకోలేదు కాబట్టి ఆ ఏడాది ఎలాగో అలాగో ఓపిక పట్టదలుచుకున్నాడు ఆ ప్రసంగం నిర్మల దగ్గర తీసుకొద్దామనుకున్నాడు కానీ ఆమె చెబుతుందో అనే భయము సిగ్గు అతను అడగనివ్వలేదు అయినా ఒక సంవత్సరమేగా తను వేచి ఉండేది ఉదయం లేదు స్నానాధికృత్యాలు తీర్చుకుని ఒకడు ఏర్లో కూర్చున్నాడు ఆ సమయానికి నిర్మల చేతిలో అట్టా పెన్సులు పట్టుకు నిర్మల అలా వస్తుంది అనుకోలేదు రావు ఇవాళ మీరు వెళ్ళిపోతున్నారుగా ఈ పది రోజులు అలవాటు అవడం మీరు వెళుతున్నారంటే ఏదో కొత్తగా ఉంది ఒక్కరు గదిలో కూర్చొని ఏం చేస్తారు రెండేళ్ళ తోటలోకి వెళ్ళి ల్యాండ్స్కేప్ పెయింట్ చేస్తాను చూదురు రావు మాట్లాడకుండా బయలుదేరాడు ఆర్టిస్ట్కి ఆవేశం కళ్ళలో జ్వలిస్తూ ఉండగా నిర్మల పెయింటింగ్ ఆరంభించింది ప్రక్కన నిలుతున్నా ఆనందిస్తున్నాడు రావు ఆమె అంగుళీళ్ళు దిద్దిన రేఖలకు కాదు ఆమె భుజం వంపుకి వేళ్ల కదలక్కి కళలో వెలుక్కి మధ్యలో ఏమేమో చెప్పాడు కానీ ఆమె వినిపించుకోలేదు పూర్తి చేసి విజయచిహ్నం చూపుల్లో దాచి ఎలా ఉంది అంది చాలా బాగుంది నీ అంత బాగుంది అనాలనే అన్నాడు రావు చిరుకోపంతో చూసి ఊరుకుంది రావు ఆమె చెక్కెళ్ళపై సిగ్గు గులాబీలు పూయడం గమనించాడు సాయంత్రం కుటుంబయ్య నిర్మలా స్టేషన్కి వచ్చారు వెంకట్రావుని సాగనింపడానికి రైలు తప్పైనా బాగుండే ఇలా ఉన్నాయి రావు ఆలోచనలు నేను ఇరవై రోజుల్లో మద్రాసు వెళ్ళిపోతున్నాను మీరు ఉత్తరం రాస్తారా మీరు మీరెక్కడా ఇంజనీరు మీకు మూర్ మార్కెట్లో చక్కని ప్రజెంట్ కొని పంపిస్తాను మీరేమిస్తారు అంది నిర్మల చెమ్మగిలే రావు రైలు నుంచి చేరుమాల ఊపాడు నవ్వుతో నిర్మలా కుటుంబ యో వెనక్కి తిరిగింది సంవత్సరానికి అరవై రెండు నెలలు కాబోలు సంవత్సరాలు మాసాలు అని వేసుకుంటున్నాడు రావు కన్నయ్య తన తెలివినంతా ఉపయోగించి వేళ్ళు లెక్కబెట్టి పన్నెండు అన్నాడు రెండు నెలల తన నరసాపురం నుంచి వచ్చి కానీ నిర్మల దగ్గర నుంచి ఒకరమైనా రాలేదు తన ఫోటో పంపి ఆమె ఫోటో కూడా పంపని ఉత్తరం రాశాడు కానీ జవాబు రాలేదు రోజు ఉదయం లేవడం ఆఫీస్ పని చూసుకోవడం సాయంత్రం క్లబ్కి వెళ్ళడం శంకరంతో కష్ట సుఖాలు మాట్లాడుకోవడం ఇదే రొటీన్ డిస్ట్రిక్ట్ ఇంజనీర్ రాఘవరావు గుండెకి హఠాత్తుగా చచ్చిపోయాట శంకరానికి ఆడపిల్ల కలిగింది క్లబ్ వర్ధం నాటకం వేస్తూ ఆ మురిచిపోయాడు థియేటర్లో మంచి పిక్చర్ ఆడడం లేదు రోడ్లు పాడైనవి రిపేర్ చేయించాలి బాగున్నవు పాడు చేయాలి యుద్ధంలో అనేక మంది ప్రజలు చచ్చిపోతున్నారు కన్నయ్య కాలి మీద కురుపులేచి మానింది బంగాల బంగాళదుంపలు సుబ్బయ్య కొట్లో అయిపోయాయట ఇవి విశేషాలు వెదవ సంవత్సరాలు వేదవ వేషాలును వెంకట్రావుకి ఇరిటేషన్ ఎక్కువ ఓ రోజున సాయంత్రం శంకరానికి రహస్యం చెప్పేశాడు ఒరే నేను ప్రేమించాన్రాడిశావు నిజం రుజువు వినయితే కథ అని తన ప్రేమగాథన ఆవేశంతో చెప్పాడు నువ్వు ఉత్తరం కదా ఫోటో కూడా పంపావు కదా అయినా ఈ రెండు జవాబు రాలేదు కంక్లూజన్ ఏమిటి ఆమె నిన్ను ప్రేమించలేదన్నమాట అన్నాడు శంకరం బిక్కమొహన్తో ఇంటికి వెళ్ళిపోయాడు అనంతరావు వీధిలో జట్కా బండి దీపస్తంభం అన్ని తన్ని చూసి పరిహిస్తున్నాయి అనుకున్నాడు తను నిర్మలతో గడిపిన రోజులకు నెప్తికి తెచ్చుకున్నాడు వేధవ వాడికి ఈర్ష్య లేకపోతే నిర్మల్ నన్ను ఏంటి అనుకున్నాడు ఈ వారంలో ఇంకో రాస్తా జవాబు రాకపోతే విషం ఇంక పగ సాధించుకుంటా అనుకున్నాడు తర్వాత రోజును చిన్న ఉత్తరం రాసి నీ ఉత్తరానికి ఐదు వేస్ట్ పేపర్ బేస్కెట్స్ సరిపోలేదు నీ ఫోటోలకు గోడలు సరిపోలేదు అని రాశాడు లైబ్రరీలో నుంచి ప్రేమను గురించి నవలలు తెచ్చుకుని చదువుడు మొదలెట్టాడు వారం అయింది జవాబు రాలేదు రేపంటే రేపు అనుకున్నాడు పదిహేను రోజులైంది జవాబు లేదు విషం మింగెప్పుడు చావను చే ఇంతకన్నా అందమైనదాన్ని విద్యావదన పెళ్ళాడు ఏడిపిస్తా అనుకున్నాడు ఒకవేళ ఆయన సిగ్గుపడిందేమో సిగ్గైతే తనతో నర్సాపురంలో అలా అంత తిరుగుతుందా ఆ రోజున మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదు స్నేహితుల ఇంట్లో భోంచేసి సాయంత్రం క్లబ్కు వెళ్ళాడు అతనికి చీకాకు తెలనొప్పి ఎక్కువై ఒకనొక వాదనలో ఆడవాళ్ళకి సొంతం ఇవ్వకూడదని స్వార్థత్వం మోసం వాళ్ళ హెచ్చు అని వాదించాడు తర్వాత దీపస్తంభాలు లెక్క ఇంటికి చేరాడు గుమ్మ ముందు కన్నయ్య నుంచునున్నాడు రోజు అనేమాటే వాళ్ళని లేదు బాబుగారికి ఏదో పెద్ద పళ్ళ వచ్చింది కమ్మని వాసన కొడుతోందన్నాడు ఒకవేళ కాంట్రాక్టర్ ఏమైనా పంపాడేమనుకుని తిన్నగా వెళ్ళి వెంకట్రావు ఉంటూ కుర్చీలో కూలబడ్డాడు కన్నయ్య ఒక పెద్ద బొట్ట ఎదురుగా పెట్టి చేతిలో కవరు పారిశిలో పెట్టాడు ఆతృతితో వెంకట్రావు కవర్ తీర్చాడు నిర్మల దగ్గర నుంచి ఆనందంతో స్పందించే హృదయంతో చదివాడు అందులో ఉన్న సారాంశం ఇది తను లాడ్జి వల్ల ఉత్తరాలు ఆలస్యంగా చేరినట్లు అదీగా కతన ఆతృతను వృద్ధిపొందించడం తనకు సరదా అనేవి రాజకీయాలంటే ఈ మధ్య నాకు చాలా సరదా కలిగింది చాలా ఇంట్రెస్ట్తో చదువుతున్నాను ప్రతనెల రేడియోలో నా పాట విన్నారా మీకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా ఉత్తరం రాయలేదని జీవితంలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయనిపిస్తోంది ఈ మధ్య ఆడవాళ్ళం కలిసి ఒక కల్చరల్ క్లబ్ స్థాపించాం కళలు విజ్ఞానము అభివృద్ధి చెందడానికి ఇంజనీర్ గారు ఎన్ని రోడ్లు రిపేర్ చేయించారు ఇలాగే ఏమేమో రాసింది పార్సెల్ విప్పాడు ఒక చిన్న సెల్యూలైడ్ బొమ్మ బుడగలున్ను ఫోటో అచ్చంగా నిర్మల ఆ నవ్వుతున్న మొహం ఆ ముగ్గురులు ఆ మృదువైన చేతులు ఆగలేని ఉద్రేకంతో ఆ ఫోటోను ముద్దెట్టుకున్నాడు గద్ది తలుపులు వేసుకుని ఉత్తరంలోని గుండ్ర నక్షల్లోని రహస్య హస్త విన్యాసాన్ని తలుచుకున్నాడు ఈ శుభార్త చెప్పినందుకు కన్నయ్య ఐదు రూపాయలు వహమాన తలుచుకున్నాడు ఆ గది టేబుల్ గోడకి శాలీడు పుస్తకాల షెల్ఫు అన్నీ ఆనందంతో నవ్వుతున్నాయి ఆ తర్వాత రోజున చాలా ఉత్సాహంతో ఉత్తరం రాశాడు ఆమె కల్చరల్ క్లబ్ను పొగిడాడు నువ్వు నాకు దేవతవు అన్నాడు ఒక చోట అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకి ఆమె దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది ఎప్పుడూ సంగీతం గొడవ కల్చరల్ క్లబ్ విశేషాలు స్త్రీ ప్రపంచ కళ్యాణం మా చేతుల్లో ఉంది అని రాసిందో చోట ఆ ఉత్తరాలు మంత్రాలు చదివి చదివి విసిగెత్తిన పురోహితుల మొహంలాగా ఉన్న వాటిల్లోనే కొత్త సొంపులు కొత్త అర్ధాలు కనిపెడుతున్నాడు వెంకట్రావు ఐదు నెలలు అలా నిర్మల ఫోటో చక్కని ఫ్రేమ్లు అమర్చిపోయి బల మీద నవ్వుతోంది హేమంతాలు శ్రావణాలు అన్ని ఒక వసంతంలాగా ఉన్నాయి రావుకి రోజులు లెక్కిస్తున్నాడు క్యాలెండర్లు తయారు చేసిన వాళ్ళ బుద్ధిహీనతను దూషిస్తున్నాడు ఆ ఊళ్ళో ఒక చిన్న మేడని అద్దెకు మాట్లాడి ఉంచాడు భావి జీవితం నిర్మలతో గడిపేందుకు సంసారానికి కావాల్సిన సామాన్లు ఏమిటో రాత్రింబ వాళ్ళు ఆలోచించి పట్టీ తయారు చేశాడు ఆ పట్టిలో ముందు పట్టబోయే వంశధారు పాలపేకలు తొక్కుడు బండి నిర్మలకు పియానో కుంజులు క్యాన్వాస్ కూడా ఉన్నాయి ప్రొవిన్షియల్ ఇంజనీర్ సభలో ఉత్సాహంగా పాల్గొన్నాడు కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడైనట్టు ఆంధ్రపత్రికలో పడింది పేపర్ కట్టింగ్ ఒకటి నిర్మలకు పంపించాడు పెళ్ళై సంసారం సాగిస్తూ ఉన్న మిత్రుల ఇంటికి తరచు వెళ్ళి వాళ్ళ సౌఖ్యము వాళ్ళ సొంపు సౌసు చేర్చి నేర్చుకునేవాడు రష్యా అంటే చక్కని దేశమే కానీ ఫ్యామిలీ కుటుంబ సౌక్యం ఉండదు అయ్యి అనేవాడు సోషలిస్ట్ కామ్రేడ్స్తో తను నరసాపురం వెళుతున్నట్టు నిర్మల్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కానీ ఆమె తేదీ సరిగా ఎవరాయిక మూడు నాలుగు రోజుల్లో ఆమె రెండు రోజులు కాళ్ళు పడిపోయేట్టు స్టేషన్ చుట్టూ తిరిగి ఆశాభంగం పొందాడు రాత్రి బండికెళ్ళిందేమో అని సమాధాన పరుచుకున్నాడు నర్సాపురం వెళ్ళి లక్ష్మణ్ కలుసుకుని పెళ్లి విషయం మాట్లాడదామని నిశ్చయించాడు కానీ ఇంతలోకి అతనికి ప్రభుత్వం పని తగిలింది వారం రోజుల లోపలికి పట్టి ఉత్సాహంతో కన్నయ్యని ఇంటి దగ్గర ఉంచేసి సిరికించప్పుడు అన్నంత వేగంతో బయలుదేరాడు మానవుడికి రెక్కలు ఉండడం చాలా అవసరమని ఇంజనీర్ సభలో తీర్మానించడానికి నిశ్చయించుకున్నాడు అతను ఏడాది నిర్మల కన్నా ఈ సౌందర్యం వినుమడించింది ఆమె కళల్లో వసంతాలు నవ్వుతున్నాయి ఆమె శరీరపు కదలికలో పెదవి వంపుల్లో ఎవనపు జిగిబిగ్ గులాబీ రంగు రెబ్బను కొన కట్టిన వాళ్ద్య సౌఖ్యానికి సోపానసరల్లా ఉంది కుటుంబ దగ్గు ఎక్కువైంది లక్ష్మమ్మ చాలా సంతోషంతో ఆదరించింది మొదటి రోజు నిర్మలంతగా మాట్లాడలేదు రావుతో ఏదో పుస్తకం తీసుకుని మేడమెట్ల మీద కూర్చుని సాయంత్రం వరకు చదువుకుంది కొత్తగా నేర్చుకున్న పాటలు పాడింది ఆమె చలాకితనానికి గాంభీర్యంతో కొత్త అందాన్ని కూర్చుంది మరుసటి రోజున లక్ష్మ దగ్గర విడిగి వివాహ ప్రసంగం నేర్చాడు లక్ష్మ ఇలా ఉంది నాయన నేనే అడుగుదాం అనుకుంటున్నా కావలసిన వాడు ఉద్యోగస్తుడు ఎంతకన్నా నాకు కావాల్సిందేమిటి అమ్మాయి కూడా ఇష్టపడుతుందనే నా ఉద్దేశం ఎప్పుడు ఆ ప్రసంగం తెచ్చినా నీకెందుకు నీ గొడవ కాదు అయినా ఈవేళ అడిగి చూస్తా చదువుకున్నాడు దొరల్లా మీరే ఆలోచించుకోండి లక్ష్మణం చెప్పే వరకు రావు పట్టలేకపోయాడు మధ్యాహ్నం నాలుగు గంటలకు నిర్మల గదిలోకి వెళ్ళాడు నిర్మల వేణ వాయిస్తోంది నిర్మలా నీతో విషయం మాట్లాడాలి చెప్పండి ఇక్కడికా తోటలో ఆమె విశాలమైన కళనెత్తి రావు కళలోకి చూసింది ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి కానీ ఏమీ తెలియనట్టు అలాగే అంది తోటలో మామిడి చెత్త కింద నిలుచుని ఆమెను అడిగాడు ఆమె చైతన్యతం చేతితో పట్టుకుని ప్రకృతి పవిత్రమైన గంభీరత దాల్చింది పచ్చని చేయలు ఎండలో మెరుస్తున్నాయి ఆవేశం రావు గొంతులో జలజలించింది నిర్మలా నేను చెప్పబోయే విషయం నీకు తెలిసే ఉంటుంది నేను తల్లిదండ్రులు లేని వాణ్ణి స్వశక్తితో ఈ స్థితిలోకి వచ్చాను నాకు నూట పాతిక రూపాయల జీతం మేనత్ర్రాసి ఇచ్చిన పాతికెకరాల ఆస్తి నాకు జీవితంలో ఏ కోరిక లేదు ఒకటి తప్ప నా కష్ట సుఖాలను పంచుకునేందుకు నా ప్రేమకు తిరిగి ప్రేమ ఇవ్వడానికి నా ఇంట్లో ఒక దేవత ఓ చిరునవ్వు ఓ స్త్రీ అతని గొంతు వణికింది ప్రేమిస్తున్నాను నిర్మల నీ ప్రేమ అమూల్యం నిన్ను పెళ్లి చేసుకున్నానని నా కోరిక నీ తల్లి ఇష్టపడింది నువ్వు ఒప్పుకోవాలంతే నిర్మల కుమార్ రావు కేసు చూసి రెప్పల వాల్చింది రావు ఆమె చేతిని నొక్కుతూ చెప్పు నిర్మలా అన్నాడు ఆమె తిరిగి అతని కేసు చూసి రెప్పలు ఆ మౌనం చిరుమంటల రావు గుండెలో సెగలను చల్లింది తిరిగి అడిగాడు రావు స్ఫుటంగా మృదువుగా నిర్మలేలా ఉంది మీరు వేరొక విధంగా తెలిస్తే నేను చెప్పలేను నాకు మీ ఏడాది విముఖభావం లేదు కానీ ఈ ఏడాదిలో నా ఉద్దేశాలు మారిపోయినాయి కలకి సంఘానికి సేవ చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి కానీ ఇది నిశ్చయం రావు ఆమె చేతిని వదిలేశాడు కళ్ళమట పొరలో వచ్చే నీళ్లు పగిలిపోయే గుండె కనపడకుండా వెనక్కి తిరిగి మొహన్ చేతుల్లో దాచుకు చరచరా వెళ్లిపోయాడు రావు అని పిలుస్తున్న నిర్మల కేక వినిపించుకోలేదు నిర్మల ఇంటికి వెళ్ళింది రావు కనపడలేదు అర్జెంటు పని అంటూ బండికి వెళ్ళిపోయాడు అమ్మాయి అంది లక్ష్మమ్మ నిర్మల జాలితో నిట్టూర్చింది వెంకట్రావు కొన్నాళ్ళు వీధిలోకి వెళ్ళలేదు నిర్మల ఫోటో శంకరానికి ఇచ్చేసాడు ఒక్కడూ ఆకాశంకేసి చూస్తుండేవాడు మబ్బులు నక్షత్రాలు చీకటి పగలు సంధ్య అన్నీ ఆ తరమీద నాటకం ఆడుతుండేవి ఈ ఏకాంత ప్రేక్షకుడి కోసం రోజులు వారాలు నెలలు నడిచి వెంకట్రావు వీధిలోకి వెళ్ళడం మొదలెట్టాడు ఆ ఊరి కాంట్రాక్టర్తో రోజు ఒక గంట బాత కానీ రెండు గంటల పేకాడేవాడు సాయంత్రం క్లబ్కు వెళ్ళి నలుగురితో కలిసి కూర్చునేవాడు కానీ చాలా మితభాషా ఏడర రావు అనేవారు స్నేహితులు యుద్ధాని గురించి ఆరోగ్య శాఖను గురించి టెన్నిస్ను గురించి అందరూ చెప్పుకునే కబుర్లు ఆలస్యంగా ఒక్కడో చీకటిలో ఇంటికి వెళ్ళేవాడు బాబుగారు ఎల్సిపాయర్ అంటూ కన్న ఎదురుగా వచ్చేవాడు ఏడాది గడిచింది అతనిలో ఒక అసంతృప్తి అశ్రద్ధ పాదుకునిపోయింది ఆ రోజున తిన్న భోజన పదార్థాలు ఏవో కూడా చెప్పలేడు శంకరంతో ఇలా అనేవాడు ఆ రోజులు వేరే కానీ ఆమె నా జీవితాన్ని భస్మం చేసింది ఎవరైనా తన వివాహ ప్రస్తావన తెస్తే చిరునవ్వుతో ఇలా ఆనేవాడు ఇరవై అదే 27 ఏడు వచ్చింది అంటే సగం జీవితం అయింది ఆ సగము సుఖంగా ఇలా పోనివ్వండి అతను ఉద్యోగం విషయంలో ఇదివరటికన్నా పట్టుదల ఎక్కువ చూపాడు జీతంలో ఇంక్రిమెంట్ వచ్చింది సాయంత్రం పొలాల గట్ల వస్తూ వివిధ పరికించేవాడు కన్నయ్య ఏడాది వర్షాలని గురించి రైతుల కష్టాలని గురించి చెప్పేవాడు రోడ్డు మీదకి రాగానే ఓహో ఇంజనీర్ గారా నమస్కారం అని పిలకరిస్తారు ఒకరు కనబడ్డం అంటాడు రావు మా చిన్న విధవికి ఒంట్లో బాగలేదు అదీగాక మా అమ్మాయి పుర్రుడుకు వచ్చింది మా రోడ్డు విషయం మీరు కొద్దిగా దయ ఉంచు ఏం రోడ్లండి గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది ఈ డిస్ట్రిక్ బోర్డు వచ్చాక మరీ అధ్వానం అయిపోయింది చిన్నగా తగ్గుతాడు రావు మరేనండి ఈ మున్సిపాలిటీలు అమ్మీరాజ్ చైర్మన్ అయ్యాక దరిద్రమే పట్టుకుంది ఓ అంటే నా రాదు డబ్బు గుప్పేసి పదవి సంపాదించాడు కలికాలం చూడండి మురికాలువలో వ్యాధ ఉదామలో వ్యాధవ అంటాడు ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళతాడు రావు కొత్త మిత్రుడు యాదులు ఎంఎస్సీ వస్తాడు తెలివైనవాడు మంచివాడు కానీ అహంభావప్పాలి ఎక్కువ నోబెల్ ప్రైజ్ తనకెప్పుడో వస్తుందనే నమ్మకం తన ముందు చేయబోయి రీసెర్చ్కి తర్వాత భోజనం ఆఫీస్ కాగితాలు చూసుకోవడం కిటికీల నుంచి విశాలమైన బయలు చూడడం కన్నయ్యకు పెళ్ళాం మీద కన్నయ్య పెళ్ళాం మీద బెంగ పుట్టింది సెలవిప్పించండి అంటాడు ఆ నక్షత్రాలు ఒక్కొక్కటే రాలిపోతే ఇంజనీర్లు ఆకాశానికి రోడ్డు వేస్తే దయ్యాలు తన్ని లవ్ ఇలా ఆలోచించుకుంటూ భయంగా నిద్రపోతాడు ఉదయం తను పక్క నుంచి లేవకుండానే దాసీ త్రావడం అంట్లు చొప్పుడు కన్నయ్య దాంతో సరసాలు ఆడటం వెంటాడు లేదు స్నానం చేసి డ్రెస్ వేసుకుంటాడు తిరిగి ఆఫీస్ పని శాల్యూట్ చేసే వాళ్ళకి శాల్యూట్ చేస్తూ టీవీగా చిరునవ్వు మిళితం చేస్తూ మాట్లాడాలి అందరూ ఇంజనీర్ గారు అంటూ గౌరవిస్తారు అంతేకాని ఓ పిల్ల చేతులు ఓడిపోయాడని ఆమె వెనకాల పిచ్చాడులా తిరిగాడని ఎవరికి తెలుసు సాయంత్రం క్లబ్కి తిరిగే యుద్ధాన్ని గురించి రేడియోని గురించి కబుర్లు వసంతరావు తన రసకత్వాన్ని గురించి గర్వంగా విస్తపరుస్తాడు ప్లేడర్ రామచంద్రరావు పార్కులో మొక్కల గురించి శ్రీనివాసరావు రేడియో రిపేర్ల గురించి లెక్చర్లు ఇస్తారు అమ్మీరాజు తను సన్నంగా ఉండేందుకు మార్గాలు చెప్పమంటాడు చివరికి అందరూ పేకాడతారు తనకి ఎప్పుడు నష్టం వస్తుంది రాత్రి ఒక్కడూ ఇంటికి వెళ్తాడు కన్నయ్య బాబుగారు అలసిపోయారు అంటూ చీకటి నవ్వుతో ఎదురవుతాడు వెధవ కళలో వచ్చిన పెద్దనిద్దరలాగా మూడేళ్లు గడిచిపోయాయి వెంకట్రావు జీతం రెండు దాకా పెరిగింది అతనికి ప్రపంచంలో ఆనందించవలసిన వస్తువు విచారించవలసిన విషయం ఏమీ నిజానికి అతని దృష్టిలో అన్నీ ఒకటే ఏడుపు నవ్వు లేనివాడు తను ఒక్కడే అనుకున్నాడు ఆ రోజున ఒక్కడో సిగరెట్ కాలుస్తూ ఏ చీరలో పుడుకుని ఆలోచిస్తున్నాడు దేవుడు కూడా లేడా అని తను చాలా పెద్దవాడైపోయినట్టు వృద్ధాప్యాన్ని సమీపిస్తున్నట్టు తలుచుకుని ఉలిక్కి కన్నయ్య ఒక్క గంతేసి అమ్మాయి వచ్చారండి అన్నాడు ఎవర్రా అమ్మాయి గారు నరసాపురం అమ్మాయి ధైర్యంగా చూస్తూ నిర్మల గుమ్మం ముందు నుంచింది రావు ఆమె అకస్మాత్ ఆగమనానికి తెల్లబోయాడు నేను రావటం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంది నర్మల పేలవంగా నవ్వుతో వెంకట్రావు చేరుకుని లేచి ఆమెను ఆహ్వానించాడు అతను చాలా నెమ్మదిగా మాట్లాడాడు కుటుంబయ్య గారి క్షేమమా పోయారు ఏడాది పాపం అన్నాడు రావు నిర్మలలో పోలపు చలాకితనము అయస్కాంతంలో ఆకర్షించే పర్సనాలిటీ అంత ఆమెలో వెలిగే సహజమైన నవ్వు లేదు ఆ నవ్వు యొక్క మార్చిపోయిన ఛాయలు మాత్రం కనపడుతున్నాయి మీ అమ్మగారు ఏం చేస్తున్నారు కాశీ వెళ్ళిపోయింది కోపం వచ్చి ఏ నే పెళ్లి చేసుకోనన్నానని తర్వాత మౌనం గత సంగతులకు జ్ఞప్తికి వచ్చి ఇద్దరిని కలిసి వేశాయి వెంకట్రావు కిటికీలోంచి చూస్తున్నాడు పిల్ల మబ్బులు గంతులేస్తున్నాయి లేకదోడల్లాగా ఇంతకీ ఆమె ఎందుకు వచ్చినట్లు ఈ గది అంతా ఇంత చందరవందరగా ఉందే ఆడదిక్కులైన మగవాళ్ళు ఇలాగే ఉంటారు అంది ఆ పలుకుల్లో ఆశ ఆతృత పరితాపము గుడిగంటలా శబ్దించాయి తొమ్మిది గంటలకు రావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిర్మల రావు ఇంట్లోనే ఆగిపోయింది సిగరెట్ పీకలు పుస్తకాలు ఖాళీ ఎగ్గుబెట్టెలు పాతబట్టలు గదంతా అసహ్యంగా ఉంది తిరిగి రావు సాయంత్రం ఇంటికి వచ్చాడు గుమ్మానికి ఎదురుగా నిర్మల నవ్వుతో నించుకుంది ఇదివరకు కన్నా పెద్దదైంది ఆ సమయంలో తిరిగి నిర్మల పూర్వపు నవ్వు వెలుగు కలిగినాయి రావు ఇల్లంతా చూశాడు అన్నీ చక్కగా అమర్చిపడి ఉన్నాయి నువ్వేనావు ఏం బావలేదు అంది నిర్మల వెంకట్రావు మాట్లాడలేదు నిర్మలకు కష్టం అనిపించింది కోపం మీకో సొంతం తీసుకున్నానని కాదు నిర్మల చాలా సంతోషం కానీ నా మనసుకు పూర్వపు గతిశాంతి సంతోషం వహిస్తుంది నిర్మల ఉలిక్కి పడింది ఎంత ఖేదం కలిగిందో మానసికంగా రావు కూర్చుని తన గురించి చెప్పింది నేను ఇతర యాక్టివిటీస్ మానేశాను నాకు విసికెత్తింది అవన్నీ భ్రమలు అందరూ విమర్శించేవారే నాకున్న ఉత్సాహం ఇతరులకు లేదు నాకోసమా అనిపించింది అవన్నీ భ్రమలరావు లేకపోతే స్త్రీలకు పబ్లిక్ జీవితం ఏమిటి నిజం అన్నాడు రావు నిజం ఈ మూడేళ్ల జీవితం ఎంత వృధా చేశానో రావు ఆమె కేసు చూశాడు ఆమెలో పశ్చాత్తాపమో బాధ వ్యక్తమవుతోంది ఇద్దరు కలిసి షికారు వెళ్ళారు కొళం రావు తన ఆఫీస్ పనుల గురించి మాకు సరిగా చెప్పాడు ఒకరి హృదయంలో తలకొత్తే ఆశా నిరాశ మరొకరి హృదయంలో మోడిపోయిన చైతన్యము నీడలులా దెయ్యాలులా కదులుతున్నాయి ఎక్కువసేపు ఇద్దరు మౌనంగానే ఉన్నారు ఇద్దరు క్యారేజీ భోజనం చేశారు మంచి గదిలో రావు పక్క గదిలో నిర్మల పడుకున్నారు వరండాలో కన్నై గుర్రు పడుతున్నాడు పన్నెండు గంటలయింది రావు పడుకున్నది లేని చూద్దాం నిర్మల రావు గదిలోకి వచ్చింది రావు రెండు చేతులతో తలని పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు మీరు నిద్రపోలేదా అందు నిర్మల రావు మాట్లాడలేదు జబ్బు చేస్తుంది నాకు అలవాటే తల అలా పట్టుకున్నారే నిర్మల అతను సమీపించి అతని కణతల్ని తాకింది అవి కొట్టుకుంటున్నాయి తలనొప్పి ఎక్కువగా ఉందా అంత ఎక్కువగా లేదు నిర్మల్ తన గదిలోకి వెళ్ళి అమృతాంజనే తిరిగి వచ్చింది చేతులు తీయని రాస్తాను నాకు చెప్పలేదే ఎంతో ఒక్కరు అలా బాధపడతారు అని అతని కండతలను తాకపోయింది వెంకటరావు ఆమెను వారించి ఆమె చేతిలోని డబ్బా తీసి బళ్ళ మీద పెట్టాడు ఆమె అక్కడికి కొంతసేపు నించుంది ఆ మౌనం ఆమెకు దుర్భరమైంది తడబడితో పక్క గదిలోకి వెళ్ళి ఒక నిమిషానికి వెంకటరావుకు ఏడుపు వినపడింది ఆమె గదిలోకి వెళ్ళి నిర్మలా ఏడుస్తున్నావా అన్నాడు నేను రావడం మీకు ఇంత కష్టంగా ఉందని నాకు తెలియదు నేను మీకు అవసర సమయంలో సేవ చేయకూడదు మన పూర్వ స్నేహం మర్చిపోయారా ఆమె ఇంకా తలగడిలో మొహం కప్పుకొని ఏడుస్తుంది లేదు నిర్మలా నేనేం చేస్తున్నది నాకు ఒక్కొక్కసారి తెలియడం లేదు నీ రాక నాకు కష్టం కలిగించలేదు నీ కష్టం కలిగిస్తే క్షమించు నా ఇంటికి వచ్చిన స్నేహితురాలు వ్యాతివి నీ సౌఖ్యం చూడవలసిన విధి నాకుంది నిర్మల తలపైకి ఎత్తింది మీకు నేను అంతేనా అతిథినేనా మీ జీవితానికి ఇంకా ఎందుకు ఉపయోగపడలేను ఆమె గొంతు గద్గతికమైంది నాకు జీవితం అనేది ఉంటే అది జరిగిపోయింది నాకు కోరికలు లేవు అందుమూలాన్ని ఒకరు సహాయం అవసరం అని అనుకోను నాకు రొటీన్ అలవాటు అయింది జీతం ఇస్తారు పనిచేస్తాను అన్నింట్లోనూ అంతే ఇందుకే ఎందుకు ఉపయోగపడలేనా మీ జీవితానికి చెప్పండి ఆమె విహాలతో అడిగింది నిర్మల ఒకరికొకరు పనికి వస్తారనుకోవడం పిచ్చి ఊహ పడుకో నిర్మల తల్లిదండ్రులు లేరు నీకు ఈ గృహంలో ఎవరికైనా నేడనిస్తాను నాకు సంపాదన శక్తి ఉన్నంతవరకు అలా ఇచ్చేందుకు భగవంతుని శక్తి ప్రార్థిస్తాను ఎంత మారిపోయారు మీరు అందు నిర్మల కళ్ళొత్తుకుంటూ ఆమె తల ఎత్తేటప్పటికి రావక్కడు ఉదయం రావు లేవగానే కన్నయ్య వచ్చి అమ్మాయి గారు వెళ్ళిపోయారు బాబు మీతో చెప్పమన్నారన్నాడు ఎంతసేపు అయింది ఇప్పుడే వీధుల పెళ్ళి ఉంటారు వెంకట్రావు గుమ్మంలోకి వెళ్ళాడు పర్లాంగ దూరంలో కారు దుమ్ములో నిర్మల్ నడిచి వెళ్ళిపోతుంది స్టేషన్కి ఎనిమిది నెలలు గడిచాయి ప్రభుత్వం వెంకట్రావును ఫారెస్ట్ రేంజ్కి బదిలీ చేసింది ఒకరోజున కన్నయ్యతో సామాన్తో బయలుదేరాడు రావు ఆ ఊళ్ళో మూడు గడప కన్నా ఎక్కువ జనాభా రెండు మైళ్ళ దూరంలో అరణ్యం కనబడుతుంది ఆ ఊళ్ళో ఒక పెంగుటిల్ని అద్దెకి తీసుకుని ఉంటున్నాడు రావు కానీ అక్కడ అతనికి భోజన సదుపాయం లేదు ఒక నెల జరిగాక శంకరానికి ఉత్తరం రాశాడు వంట లెక్కని కానీ బ్రాహ్మణ్ కానీ పదిహేను రోజుల్లో కేశాలున్న విధవ సుందరమ వచ్చి పోయి రాజేసింది ఆ ఊళ్ళో వాళ్ళకి పక్క గ్రామాల వారికి ఇంజనీరి గారు ప్రత్యక్ష దైవం పులితోళ్లు దుప్పిచర్మం కొమ్ములు అల్లనే రేడుపోళ్ళు ఇంకా వివిధమైన పల సముదాయాలు ప్రతివారం వెంకట్రావుకు భక్తి శ్రద్ధలతో అర్పించేవారు వాళ్ళ ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడే భాష ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు పట్టణాల్లో ఉండే కృత్రిమత్వం అతిలివి అక్కడ లేవు కష్టపడి పని చేసుకుంటారు పార్టీ ప్రభుత్వాలు యుద్ధాలు ప్రజావాదము సామ్యవాదము ఆత్మహత్యలు రోడ్డు దుమ్ము సినిమాలు ప్రేమల విరహాలు వారిని బాధించు కడుపు నిండా తింటారు సెలవు అవుతారు సలహాలకు వెంకట్రావు దగ్గరికే వస్తారు నాలుగు నెలల్లో అతను మార్పు కలిగింది అతని కళ్ళల్లో జాలి గోచరించేది అతని జీవితం కరెక్ట్ కళ్ళల్లోకి అనిపిస్తుంది తిరిగి ఇదివరికి రొటీన్ జడత్వము ఆ ఊరి నీరు పడక అతనికి జబ్బు చేసింది దగ్గరలో డాక్టర్ ఎవరు లేరు ఊళ్ళో ఉన్న బిషగొరుడు చెంచ మందు రెండు రోజులు స్మృతి లేకుండా పడిపోయాడు రాత్రి మొళ్ళ సుందరమ్మ యామరకు అతనికి ఉపచారం చేసింది ఆమె ఊర్మికి ఆశ్చర్యపడ్డాడు ఆమెతో మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు నెలలకి డబ్బు తగ్గింది చంచయ్యకి యాభై రూపాయలు ఇచ్చాడు అంత డబ్బు అతను ఎప్పుడూ కళ్ళతో చూడలేదు జీవితాంతం వరకు తన వైద్యశక్తిని గురించి వెంకట్రావు దాతృత్వాన్ని గురించి చెప్పుకునేవాడు రెండు నెలల్లో పొర్రూపు జవసత్వాలు సంపాదించాడు వెంకట్రావు శంకరానికి ఉత్తరం రాశాడు కొన్ని చీరలు సామాన్లు పంపమని సుందరమ్మ ఆ చీరలన్నీ చూసి నాకెందుకండి ఇవన్నీ ఉంది కట్టుకోండి తప్పేముంది అన్నాడు రావు సుందరమ్మ ఆవి ధరించడానికి ఆ రోజున వెంకట్రావు అర్ధరాత్రి ఉలిక్కి పడి లేచాడు వెన్నెల విరక్ కాస్తోంది శవం మీద కప్పిన తెల్లపట్లా ఉందనుకున్నాడు వెన్నెల ఇంతలో ప్రక్క గదిలోంచి సన్నగా ఏడిపి వినబడింది నిర్మలకి జ్ఞప్తికి వచ్చింది ఆ గదిలోకి వెళ్ళాడు కిటికీలో కూర్చుని బయట చూస్తున్నాడు ఆమె నల్లని పొడిగాటి చుట్టూ ఆమె వడల్ని కప్పింది వెన్నెల వెలుగులు ఆమె వదనం మీద నీటి పట్టు చూశాడు రావు ఏడుస్తున్నారా అన్నాడు లేదు అంటూ సిగ్గుతో తరబడుతూ ఎందుకు ఏడవడం గతాన్ని మర్చిపోండి అన్నాడు దయతో నాకు గతం అనేది లేదు నాకు జీవితమే లేదు నన్ను ఆదరించేవారు లేరు నా అన్నవారు లేరు నేను బాల్యంలోనే విధవనయ్యాను ఆమె ఏడుస్తోంది చిన్నపిల్లల ఏ అన్నాడు వెంకట్రావు చీకట్లో నడిచేవాడికి దీపం కన్నా మరొక పాంధుడు ఎక్కువ సహాయంగా ఉంటాడు నేను ఒక విధవకి జన్మించాను నా తల్లి నన్ను అమ్మేసింది హోటల్ పెట్టుకున్న వెంకమ్మకి కానీ దాని ప్రియుడు ఒప్పుకోలేదు ఆ వెంకమ్మ నన్ను పిల్లలని తండ్రికి అమ్మింది అతను ఎనిమిదేళ్ల దాకా విద్యాబుద్ధులు చెప్పించి ఒకడికిచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాత చచ్చిపోయారు పెంపుడు తండ్రి మొగుడు నువ్వు ఒకే ఆ తర్వాత ఒకరింట్లో పిల్లల్ని ఎత్తుకునేదాన్ని అక్కడ నాలుగేళ్లు పనిచేసి మానేశాను తిండి లేక ఒక రోజున ఒకడికి మానాన్ని నమ్మాను అప్పటి నుంచి ఆ ఊరు విడిచి నేటిదాకా వంట చేస్తున్నాను మూడుసార్లు అమ్ముడుపోయాను వెంకట్రావు హృదయం కరిగింది జాలితో ఆమె భుజం మీద చేయి వేశాడు ఆమె ఆశతో కాంక్షతో చూసింది వెంకట్రావు తెలియని కాంక్ష చేత ప్రోత్సహింపు కూడా ఆమెను నాటి నుండి సుందరమ్మ అతనికి వంటలెక్క భార్య ఆదరించే తల్లిన్ను ఆమెను మీరు అనే పిలిచేవాడు ఒక ఏడాది గడిచి ఆ వెంకట్రావు కోరిక మీద ఆమెను కాశీ పంపించాడు రెండు నెలల్లో తిరిగి వచ్చి కాశీ విశేషాలు చెబుతూ ఇలా పాపం నర్సాపురం నుంచి లక్ష్మణి ఆవిడ నాలుగేళ్ల నుంచి అక్కడ ఉంటుంది పోయింది వారం క్రితం హర్రే అన్నాడు వెంకట్రావు మూడేళ్లు గడిచాయి ఒకనాడు రావుకు ప్రభుత్వ బార్డర్ వచ్చింది విప్పి చూశాడు తనకు డిస్ట్రిక్ట్ ఇంజనీర్ పదవి ఇచ్చింది ప్రభుత్వం ఆనందంతో సుందరమ్మతి చెప్పాడు రెండు నెలల్లో మనం మన జిల్లా వెళ్ళిపోవచ్చు అక్కడ సుఖంగా ఉంటుంది సుందరమ్మ కడుపుతో ఉంది ఆమె గర్భవిచిత చేసుకుంటా కానీ రావు ఒప్పుకోలేదు నా ప్రతిరూపాన్ని చంపుకోలేదు నాకు మూడు వందల జీతం వస్తుంది నా జీవితం నా పేరు నాతో అంతమకుండా ఒక కొడుకు కావాలి నాకు అన్నాడు ఈ మూడేళ్ల నుంచి వారి మధ్య జీవితం చాలా గౌరవంగా నడిచింది ఒకరితో ఒకరు అట్టే మాట్లాడుకోరు సుందరమ్మను మీరు అనే పిలిచేవాడు కానీ ఆ రోజు సుందరమ్మ కొత్త మార్గం తొక్కింది నన్ను మీరు మన్నిస్తే నేను ఇక్కడ ఉండలేను మీలో ఒక భాగంగా మెలుగుదాం అనుకుంటున్న నాకు మీరే సర్వమైన నాకు ఆమె కళ్ళమ్మటి నీటి బిందువులు పొరినై వెంకట్రావు తెల్లబోయాడు ఆమె మీద జాలి దయా ఉన్నాయి ప్రేమ అనేది అతను మర్చిపోయాడు పాతి పెట్టేశాడు ఒక్కొక్కసారి ప్రేమ కల్లా అని భక్తులకు పూనే ఆవేశ యువకులకు పూనుతుందని అనుకునేవాడు కుటుంబ సౌఖ్యానికి స్త్రీ పురుషుల మధ్య పరస్పర అవగాహన అనురాగము కావాలని ప్రేమ అనేది కవులకి రచయితలకి వదిలివేయాలని అతని ఉద్దేశం అయినా అతను ఏ విషయంలోనూ ఎక్కువ ఉత్సాహం అతనిలోని శక్తులు మరోడి చెందాయి తనకి సంపతి ఉంది అయినా నవ్వుతూ సుందరమ్మతో ఇలా అన్నాడు నిన్ను మన్నించడం సుందరమ్మ అలవాటు చొప్పుననుకుంటున్నాను నీ సౌఖ్యం నా సౌఖ్యం ఆ రోజు నుంచి నువ్వు అనేవాడు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి అబ్బాయి ఎదురుగా వెళ్ళి నాన్న పిలుస్తాడు ఆయన అబ్బాయిని ముద్దెట్టుకుంటారు అని ఆలోచిస్తుండేది విధి నల్లని పెదవులు వారి జీవితాన్ని ముద్దెట్టుకున్నాయి నెల్లాళ్ళకి పురిటి గండం వచ్చి తల్లి పిల్లలు చనిపోయారు ఆ రోజున బోరు నేర్చాడు వెంకట్రావు కానీ తర్వాత రోజున మామూలు మనిషి అయిపోయాడు నాటి నుంచి నవ్వు అంటే అతనికి రోత కొన్నాళ్ళకు కన్నయ్యతో గోదావరి జిల్లాకు ప్రయాణం కట్టాడు తిరిగి మూడేళ్ల వరకు వెంకటరావు జీవితం సాఫీగా సాగిపోయింది మోటుతనము నిరాశాతంలో పాతుకుపోయినాయి చూపు సరిగ్గా ఆనడం లేదు ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది జ్ఞాపశక్తి తగ్గిపోయింది ఆఫీసులో డవాల్ బంటరోజు మీద ఇంట్లో కన్నయ్య మీద విసుకోవడం కొనుక్కోవడం ప్రారంభించాడు ఆఫీస్ నుంచి వస్తూ ఏదో చూసి అలాగే నిలబడిపోయాడు ఒక కంట్రాక్ట్లో ప్రభుత్వానికి యాభై నష్టం వచ్చింది కంట్రాక్టర్లు రావు కళ్ళలో దుమ్ము పోసి సొమ్మంతా గుంజుకుని తిరిగి రావు మీద కేస్ పెట్టాడు రావు ప్లేడర్నైనా పెట్టుకోలేదు ప్రభుత్వం రావుని డిస్మిస్ చేసింది పదివేల రూపాయలు కాజేశాడని అందుకని అతను కొన్న పాతికెకరాల భూమిలో పది ఎకరాలు ప్రభుత్వం సాధీనపరుచుకుంది వెంకట్రావు ఏమీ బాధపడలేదు కన్నయ్య మాత్రం మానేశాడు జీతం తగ్గించారని రేపం మీద వెంకట్రావు పది ఎకరాలు అమ్మేశాడు ఎనిమిది రూపాయలకి రెండు వేలు పెట్టి ఓ కొన్నాడు గ్రామంలో ఓ కొత్త నౌకర్ని పెట్టుకున్నాడు ఒక బక్క పెళ్లిని చేర తీసి దాన్ని పెంచమన్న నౌకరికి ఆర్డర్ వేశాడు కాగితాలు చెరిగిపోయిన భాగవతం తీసి ఆనంద్ భైరవ రాగంలో చదివేవాడు వెంకట్రావు గుండె జబ్బు చేసింది డాక్టర్లు మద్రాసు వెళ్లమన్నారు పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏడాది జబ్బు నయం చేసుకున్నాడు మద్రాసు నుంచి ఒక దిక్కులైన పన్నెండేళ్ల పిల్లలని తనతో తీసుకువచ్చాడు ఆమెకు సుందరమ్మ నామకరణం చేశాడు ఒక గురువుని నియోగించి సంగీతం చెప్పించేవాడు ఆమె తాతయ్య అని పిలుచుండేది రావుని రోజు సాయంత్రం మాలగూడెం వెళ్ళేవాడు ఆ పూటకు తిండి లేని వాళ్ళకి పావుల అర్థం ఇచ్చేవాడు పొరిగింటి లచ్చని గారితో తన ఇంజనీర్ గొడవలు చెబుతుండేవాడు ఇలా రెండేళ్లు గడిచాయి అతనికి బ్యాంకులో రెండు వేలు మాత్రం ఒక పట్టభద్రుణ్ణి వెతికి తీసుకువచ్చి సుందరం పెళ్లి చేశాడు వెయ్యి రూపాయల కట్నం ఐదు పెళ్లికి ఖర్చు చేశాడు కన్నీళ్లతో సుందరమ్మని అత్తవారింటికి పంపాడు మాతో వచ్చై తాతయ్య నేర్చింది ఇప్పుడు కాదు తర్వాత వస్తానమ్మా అన్నాడు క్రమంగా అతను నిల్వ సొమ్ము ఖర్చు అయిపోయింది చేతుల్లో శక్తి ఉన్నంతవరకు సుందరం ఇంటికి వెళ్ళి వాళ్లను బాధించడం ఓ బియ్యంకోట్లో గుమస్తగా కుదిరాడు ఇరవై రూపాయల జీతానికి వెంకట్రావు శక్తిహీనుడైపోయాడు గడ్డం పెరిగింది దగ్గు తిరిగి వస్తోంది మాలపల్లిలో పిల్లలు హాస్యం చేసేవాళ్ళు కానీ నవ్వలేకపోయావాడు రావు అందులో వేసం కాలం యజమాని ఆజ్ఞ ప్రకారం వెంకట్రావు ఆయాసంతో మూడు మైళ్ళ దూరంలో ఉన్న పొరుగురు వెళ్తున్నాడు అతని పాదాలు తలా మాడిపోతున్నాయి తన పూర్వ జీవితాన్ని తలుచుకున్నాడు ఎండిపోయిన గుండెలో ఏ మూల ఒక నీటి చొక్క ఉందో అది కలల్లోంచి పెగుల్చుకు వచ్చింది తిన్నగా పొరుగురు వెళ్ళి ఒక కొలంలో నీళ్లు తాగి ఒక ఇంటర్గు మీద కూర్చున్నాడు విశ్రాంతి కోసం నాలుగైదేళ్ల పిల్లాడు బూచాడు అంటూ ఇంట్లోకి వెళ్ళి ఆడవడం మొదలెట్టాడు ఒక ముప్పై ఆరేళ్ల స్త్రీ గుమ్మం నుంచి తొంగి చూసి ఎవరి తాతా ఏ ఊరి అంది వెంకట్రావు కునికిపాట్లు పెడుతూ పక్క ఊరే అన్నాడు ఏమైనా పిల్లలు మనములో తాతగారు అందావిడు గుమ్మం దగ్గర అరచాటు కనించను ఇంతలోకి ఐదేళ్ల పిల్లాడు వచ్చి తాతయ్య అంటూ ఒళ్ళో కూర్చున్నాడు నీ పేరేమిటి అన్నాడు వెంకట్రావు వెంకట్రావు అన్నాడు ఆ పిల్లాడు నా పేరు వెంకట్రావే అన్నాడు రావు అందుకే తాతయ్యవు అన్నాడు ఆ పిల్లాడు ఆ పిల్లాడు పేర్లు చెప్తున్నాడు ఆడి పేరు రామం ఆడి పేరు లక్ష్మీనారాయణ నీ స్నేహితుల పేర్లా అన్నాడు వెంకట్రావు అమ్మ పేరు నిర్మల అమ్మమ్మ పేరు లక్ష్మమ్మ అన్నాడు పిల్లవాడు వెంకట్రావు గుండెలో శత్ని పేలినట్టు అయింది తల పైకెత్తి చూశాడు గుమ్మం దగ్గర స్త్రీ చిక్కిపోయిన చెక్కిళ్ళు ఊడిపోయిన జుట్టు మాసిన బట్టలు ఏమి నిర్మలేనా ఆమె ఏదో చెబుతోంది ఆయన పోయారు తాతగారు మా అమ్మ రాసి ఇచ్చిన పదెకరాల మీద బ్రతుకుతున్నాం కష్టాలు వచ్చాక మనం ఏం చేస్తాం తాతగారు వెంకట్రావు వినిపించుకోలేదు కుటుంబయ్య గారు అని అడిగాడు మా అవుతాడు మీరు ఎలా ఎరుగుదరు అయితే ఇంజనీర్ వెంకట్రావును ఎరుగుదరు తాతయ్య గారు అందావిడ ఒకనాటి ప్రియురాలు తన తాతగారు అని పిలిచింది భూమి గిర్రను తిరిగి నెట్టయింది జారిపోయే గుండె ఒక చేతితో పట్టుకుని ఒక చేత్తో మొహం కప్పుకొని అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోయాడు ఈ హఠాత్ ప్రవర్తనకు ఆశ్చర్యపడింది విర్మల పిచ్చాడు తాతయ్య అన్నాడు ఆ పిల్లవాడు వెంకట్రావు ఇంట్లో మంచం మీద కూలబడ్డాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పిల్లి మేవ ఉంటోంది సూర్యుడు చంద్రుడు చుక్కలు భూమి మీద ఒక్కసారిగా రాలని నల్లని సముద్రపు చీకటి కెరటాలు జీవితపు గట్టుని ఉసురుకున్నాయి అతనిలో ఉత్సాహము ఆనందము నాశనం అతని కళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు భేదగా చూస్తున్నాయి వర్షాకాలంలో బోదరికప్పల బెకబెకలు వసంతంలో కోకలి కూజితాలు అతనికి ఒకటే రాత్రికి నక్షత్రాలు కనిపిస్తే ఉదయం దీపాలు అక్కర లేకుండా వెళ్తురు వస్తుంది ఆకలికి అన్నం తింటారు తినటం మూలాన్ని పెరుగుతారు యవ్వరంలో కామిస్తారు వృద్ధాప్యంలో చచ్చిపోయే రోజులు సమీపించని కొలది చాలా కాలం బ్రతుకుతామని ఆశతో జీవిస్తారు శ్రావ్యంగా పాడేవాడికి పాట రానివాడికి ఒకటే హృదయం ఉంది నీకంటే నేను గొప్పవాడిని అనడానికి హక్కు లేదు ఒకరి కవిత్వం రాయడంలో ప్రకృతిని ఆనందించడంలో శక్తి ఉంటుంది మరొకరికి హృదయాన్ని కర్రడు కట్టించుకుని చీకట్లను వెడగల్లే శక్తి ఉంటుంది తోచక దెబ్బలాడుతారు తెలివితేటలు ఎక్కువై ప్రభుత్వాలు యుద్ధాలు విప్లవాలు కోర్టులు కల్పించుకుంటారు జీవితంలో నగ్న సత్యం తెలుసుకుని నవలలు సినిమాలు చూసి ఆనందిస్తారు చివరికి ప్రతి జీవితం ప్రత్యేక జీవితం ఒకరికొకరికి సంబంధం లేదు ఆశకు అంతు లేదు అంతానికి ఆశ కారణం ఇది ప్రపంచం ఇది జీవితం భారతి ఆగస్టు పంతొమ్మిది